కాబట్టి భగవద్గీతని మొట్టమొదటి మనం అవగాహన చేసుకునేటప్పుడు దాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలంటే అస్పర్శ యోగం ఇప్పుడు మనకు ఒక కొన్నింటి స్పర్శ కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్నావా లేదా కలిగి ఉన్న వాటి నుంచి మొట్టమొదటి ఏం చేయాలి మరి విడతీయాలంటే ఏం చేయాలి విభాగం చేయాలి మాట అన్నమాట అంతేనా మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక పెద్ద సంచులు వేసానండి మరి మీకు ఇప్పుడు అందులోంచి ఏదైనా ఒకటి కావాలంటే ఏం చేయాలి విభాగం చేయాలి కేటగరీజ్ ఏ కేటగిరీ వస్తువులన్నీ విడివిడిగా పెడితే ఆ కేటగిరీలో మీరు మళ్ళీ ఆఫ్ ఆప్షన్ చేసి మీరు చేస్తారు ఇది కావాలి ఇది ఉపయోగించుకోవాలి ఇలా ఉపయోగించుకోవాలి ఎందుకు ఉపయోగించుకోవాలి అనే నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటారు ఇంతేనా కాదు ఏదైనా ఒకటి ఉపయోగించాలి అంటే మన నిర్ణయాన్ని చేయాలి అంటే మనలో నాలుగు అంశాలు పనిచేయాలి ఏ లక్ష్యాన్ని నిమిత్తం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దేన్ని ఉపయోగించి చేయాలి ఈ నాలుగు తెలియాలా కర్లేదా మనకి తెలియకుండా కార్య సాధన వీలవుతుందా అంటే చెయ్యాలనే ఊహ ఉండవచ్చు చెయ్యాలి చేత చేత రూపకంలో అది మనకి అనుభూతిని ఇవ్వాలి అంటే ఈ నాలుగు ఉండాలి దేనితో చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ లక్ష్యం కోసం చేయాలి ఇప్పుడు మనం శరీరం తెచ్చేసుకున్నామో తెచ్చేసుకోలేదా తెచ్చుకుని కూడా దరిదా పాతికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా అయిపోయిందా అయిపోలేదా ఓ పని తెచ్చుకున్నాం కాబట్టి దేంతో చేయాలో మన దగ్గర ఉంది ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా మనుషులు ఏడు కోట్ల మంది మానవులు ఉన్నారనుకుందాం భూమండలం మీద ఎవరి దగ్గరైనా ఉన్నవి శరీరం ప్రాణం మనసు బుద్ధి ఆ నాలుగే ఆ నాలుగు శరీరంతో పాటు వచ్చేసినాయా రాలేదా వచ్చినాయి వచ్చినవి సవ్యంగా పనిచేస్తున్నాయా లేదా ఆ అంటే ఈశ్వరానుగ్రహం చేత పని చేస్తున్నాయా నీ వల్లే పనిచేస్తున్నాయా ఎవరైనా నా వల్లే పని చేస్తున్నాయని చెప్పగలరా ఎందుకని అట్టా చెప్పగలుగుతున్నావు నువ్వు ఆడించాలంటే ప్రాణాన్ని ఆడించలేవు నువ్వు ఆపాలంటే మనసును ఆపలేవు అవునా కదా ప్రాణాన్నేమో కొట్టుకోవాలన్నా కొట్టుకునేట్టు చేయలేదు అవునా కొట్టుకోవాలన్నా కొట్టుకునేట్టు చేసేటైతే మరణం ఉండదు కాపుడు ప్రతివాడు బతికే ఉందాం మరి కొట్టుకోవాలని వాడు అనుకున్నంత మాత్రం అది కొట్టుకుంటోందా కొట్టుకోవటాలి కాబట్టి ప్రాణాన్ని ఏమో కొట్టుకునేటు చేయలేదు మనసునేమో ఆపగలిగేటు చేయలేదు మనసును ఆపగలడా ఆపలేడు పుట్టక ముందు నుంచే తల్లి గర్భంలో నుంచే మనసు పని చేయడం మొదలు పెట్టేసింది తల్లి గర్భంలో నుంచే మనసు పని చేస్తుందా వచ్చినాక పనిచేస్తుందా తల్లికి వేవీళ్ళు ఎలా వచ్చాయి తల్లికి మూడో నెల నుంచి వేవీళ్ళు వస్తాయే రావాతులు వికారం ఎన్ని నెలలు ఉంటాయి కొందరికి రెండు నెలలు కొందరికి మూడు నెలలు కొందరికి నాలుగు నెలలు కొంతమందికి పాపం చివరి వరకు కూడా ఉంటాయి ఎందువల్ల లోపల ఉన్న జీవి యొక్క ప్రభావం అది పిండం స్థూల దశలో ఉన్న పిండం యొక్క ప్రభావం కాదు అది ఆ స్థూల దశలో ఉన్న పిండం లోపల పనిచేస్తున్న సూక్ష్మ శరీరం యొక్క ప్రభావం చేత తల్లికి సూక్ష్మ శరీరంలో వచ్చిన మార్పుల చేత స్థూల శరీరంలో తల్లికి ఏర్పడుతున్న ప్రతిస్పందన అది అది ఒక రియాక్షన్ డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చెప్తాడు అవి అంతేనా ఏం చేయలేము భరించాల్సిందే అని అంటాడు అంతేనా ఏమి సొల్యూషన్ లేదు దానికి నో సొల్యూషన్ తగ్గించడం ఎక్కించడం కుదరదు మరీహే విపరీతంగా ఉంటే ఏదన్న ట్యాబ్లెట్ ఇస్తారు అది కూడా టెంపరీ మూడు గంటలే పనిచేస్తుంది అది కూడా కొంతమందికి పనిచేయాలి లోపల జీవి యొక్క బలం గుణ బలం ఎంత బలవత్తరమైన వాడు ఉంటే తల్లికి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తల్లి గర్భంలో ఉన్నటువంటి జీవి ఆ తొమ్మిది నెలలు ఎలా ఉన్నాడో కనుక సరిగ్గా గుర్తిస్తే వచ్చే జీవిని రాకముందే వాడి సంగతి తెలుసుకోవచ్చు అందుకని పూర్వం మన సనాతన ధర్మంలో గర్భిణీ స్త్రీలకు ఏమైనా పని చెప్పమన్నారా ఏం పని చెప్పన్నారా ఎవరినైనా సరే అందరినీ గమనించమన్నారు ఆవిడ్ని పైగా ఉల్టా ఎదురు సేవలు చేయమన్నారు ఏమైనా సరే గ్లాసు కూడా చేతికి అందించాల్సిందే మంచినీళ్ళతో సహా ఎవరైనా సరే ఇంటి పెద్దయినా సరే ఆవిడ గనక నాలుగు అడుగులు లేచెళ్ళి గ్లాస్ తీసుకుంటుంది అనుకోండి వంగపోతుంది వంగా అంత వంగద్దమ్మా అని తల్లి ఇంటి పెద్ద అయినా సరే గ్లాస్ తీసుకోవాల్సింది ఎందువల్ల అనే కాదు ఆ అట్లా ఆ గమనింపు లోపల ఉన్న శిశువుని ఇంటి గమనిస్తున్నాడు రాబోయే జీవి యొక్క గుణధర్మ విశేషాలని తల్లిని గమనించడం ద్వారా ఇంటి పెద్దకి ఆనాడు ఉపాసకులు కదా అందరూ ఆనాడు ఇలా లేరు కదా ఆనాటి కాలంలో అందరూ కూడాను వాళ్ళకి టీవీలు లేవు సెల్ఫోన్లు లేవు ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక ప్రపంచం అప్పుడు లేదు కేవలం మనుషులు సహజంగా జీవించేవాడు కాబట్టి వాళ్ళ బుద్ధి యొక్క విశేషం చేత బుద్ధి గ్రాహ్యతను అనుసరించి తల్లిని ముందు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు ఆవిడేదైనా ఒక విపరీతమైనటువంటి అంశాలతో ప్రవర్తన కలిగి ఉందనుకో ఏమనేవాళ్ళు కాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు పైగా భర్తకి ఏమడిద చేయదా ఇప్పుడున్నారా అలాగా అసలు ఆ తెలివి లేదుగా మొదట ఆ తెలివి లేదు ఇంట్లో పెద్దరికం అనే పద్ధతి లేదు అంతా డాక్టర్ గారే ఇప్పుడు భౌతికమే ఆ భౌతికాన్ని గుర్తించగలిగే తెలివి లేదు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ విభాగ న్యాయం అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తుంది వాళ్ళిద్దరు జీవులు వేరు ఒకే జీవే చూసావా మరి చూడటానికి మాత్రం ఒకే ఉనికి స్థానంలో ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు ఒకరి మీద ఒకరికి ప్రభావశీలం అవుతోంది అవునా కదా అట్లాగే ఈశ్వరుని ఎందు జీవులు ఉన్నారు ఉన్నారా కానీ ఈశ్వరుడు జీవుల చేత ప్రభావితం కాకుండా అవునా కదా మరి ఇద్దరు వేరు వేరుగా ఉన్నారా కలిసి ఉన్నారా వేరు వేరుగా ఉన్నారు ఏకత్వంలో భిన్నత్వం అర్థమైందా సనాతన ధర్మం చెప్పిన ఏకత్వంలో భిన్నత్వం అంటే అర్థం ఏమిటి తాత్విక దృష్ట్యా చూస్తే తత్వం దృష్ట్యా చూస్తే ఇద్దరు ఒకటే శరీరం దృష్ట్యా చూస్తే వేరే వేరే కాబట్టి సూక్ష్మంగా గమనిస్తే ఇద్దరు ఒకటే స్థూలంగా చూస్తే మరి సూక్ష్మం అంటే ఏమిటి ఇప్పుడు సూక్ష్మం అంటే చైతన్యం చైతన్యం సరాసరి పనిచేస్తుందా ఇప్పుడు చైతన్యం అంతటా ఉన్నది అన్నింటికి ఆధారంగా ఉంది అన్నింటికి సాక్షిగా ఉంది అన్నింటిలోనూ ఉంది చైతన్యానికి ఎన్ని స్థితిలో ఉన్నాయి ఇప్పుడు అంతటా ఉంది ఉంది అన్నింటికి ఆధారంగా ఉంది అన్నింటికీ సాక్షిగా ఉంది ఇప్పుడు ఈ నాలుగు స్థితులు చైతన్యానికి ఉన్నాయా లేవా మళ్ళా చెప్పుకోసారి ఈ నాలుగు చాలా అవసరం అవుతాయి చైతన్యం అంతటా ఉన్నది ఉంది అన్నింటికి ఆధారంగా ఉంది అన్నింటికి సాక్షిగా ఉంది అర్థమైనప్పుడు ఇప్పుడు మన శరీరం ప్రాణం మనసు బుద్ధి మళ్ళా మనకు నాలుగు ఉన్నాయి ఉన్నాయా లేవా ఈ శరీరం ప్రాణం మనసు బుద్ధి స్వయంగానే పని చేస్తున్నాయా అంటే స్వయంగానే శక్తివంతములా ఎవరైనా వాటికి శక్తిని ఇస్తున్నారా ఎలా అంటే నేనేమంటానంటే వేదాంతం ఆధ్యాత్మికత అనేది పర్ఫెక్ట్ సైన్స్ అంటే సగం సగం చెప్పదు చెప్పేది ఏదైనా సరే పక్కాగా పూర్తి ప్రమాణపూర్వకంగా చెబుతుంది అంటే ప్రమాణములు ఎన్ని మళ్ళా ప్రమాణం అంటే ఏదైనా నువ్వు వాటిని విశ్వసించాలనుకో నువ్వు నమ్మాలనుకో నీ ప్రమాణం ఉండాలి అవుతా ఏమిటి ప్రమాణం నువ్వున్నావు అంటానికి ఏమిటి ప్రమాణం ఆ నేను నువ్వు తెలుసుకోవడమే మొదటి ప్రమాణం ఏమండి మీకు మీరు తెలుసా అని ఎవరినైనా ఏమంటాడు నాకు నేను తెలుసు ఈ నాకు నేను తెలుసు అనేది ప్రత్యక్ష ప్రమాణమా పరోక్ష ప్రమాణమా ఎందుకని అయా నా గురించి నాకు అన్నీ తెలుసయ్యా బాబు అసలు నా గురించి నాకు తెలియదంటూ ఏదీ లేదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణం అంటే నీ ఎదుర్కొండా నా గురించి నీకు తెలుసా అని అడిగాడు నా గురించి నీకు తెలుసా అంటే ఏం చెప్తావు తెలుసు కానీ పరోక్షంగా తెలుసు పూర్తిగా తెలుసా అంటే తెలియదుగా ఎదుటివాడి ఆలోచనలు తెలియదు ఎదుటివాడి ప్రేరణలు తెలియదు ఎదుటివాడి స్పందనలు తెలీదు ఎదుటివాడి నిర్ణయాలు తెలియదు ఎదుటివాడి వేదనలు తెలియదు ఇవన్నీ వ్యక్తీకరిస్తేనే తెలుస్తాయి వ్యక్తీకరించకపోతే తెలియదుగా కాబట్టి అవన్నీ ఏమిటి ఉన్నాయని తెలుసా తెలీదా ఉన్నాయని తెలుసు ఉన్నాయని తెలుసు కానీ వివరం తెలియదు ప్రత్యక్ష ప్రమాణంలో ఏముంది వివరంగా తెలుసు పరోక్ష ప్రమాణంలో వివరంగా తెలియదు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ప్రమాణం అంటే అర్థమైందా వివరంగా బాగా తెలుసు అనుకో దేనికైనా ప్రమాణం ఉండాలి అవుతాయి ఇప్పుడు వివరంగా తెలిసినా ప్రమాణం ఉండాలి వివరంగా తెలియకపోయినా ప్రమాణం ఉంది పరోక్ష ప్రమాణం అర్థమైందా సరే నువ్వు ఒకరికి ఏదైనా ఒకటి చెప్పాలి నీ ఎదురుకుండా ఉన్నవాడికి పరోక్ష ప్రమాణంలో ఉన్నవాడికి చెప్పాలి ఏదన్నా అప్పుడు ఏం చేస్తాం అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాం అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఏదైనా ఉదాహరణ తీసుకోవాలా అవుతా ప్రపంచంలో వాడి కానీ వాడికి తెలిసిన ఉదాహరణను తీసుకుంటాం ఇప్పుడు వాడికి తెలియని ఉదాహరణను తీసుకుంటే ప్రయోజనం ఉందా లేదు కాబట్టి ప్రయోజనం అనేది ఒక ప్రమాణం అంటే ఏదైనా ఒక ప్రయోజనం సిద్ధించాలా అవ్వే ఏదైనా మనం ఆలోచన చేసినా పని చేసినా పుట్టినా పోయినా ప్రతిదీ ఓపనేగా పుట్టడం కూడా ఓపెనే పోవడం కూడా ఓపెనే మరి పుట్టడం పోవడం అనే పనిలో ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలిగా ప్రతి నేను పుట్టానండి పోవడం ఖాయమే కదా పుట్టడం పోవడం అనే పని నేను ఏ ప్రయోజనం కోసం చేస్తున్నాను అంటే ఈ ప్రయోజనం ప్రమాణానికి మానవుడు సమాధానం చెప్పుకున్నాడా లేదా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి పనిలో ప్రతి ఫలితంలో కాబట్టి మూడో ప్రమాణం వచ్చినప్పుడు ప్రయోజనం ప్రమాణం కాబట్టి వేదాంతం ఈ మొట్టమొదట మూడు ప్రమాణాలని సరిగ్గా అర్థమయ్యే చెబుతుంది అంటే ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం సిద్ధి ప్రయోజనం అంటే సిద్ధి అనుమానం ప్రయోజన ప్రమాణం అంటే సిద్ధి ప్రమాణం ఇది చేస్తే ఏం జరుగుతుంది ముందే చెప్పేస్తుంది కాబట్టి మూడు ప్రమాణాల తర్వాత నీకు తెలియని దాన్ని ఏదన్నా నీకు చెప్పాలి అప్పుడేం చెయ్యాలి నీకు తెలియని దాన్ని నీకు అర్థం అయ్యేట్టు చెప్పాలి అప్పుడేం చెయ్యాలి అనుమాన ప్రమాణం బాబు నీకు తిమ్మింగలని తెలుసా అని అడిగాం తిమింగలు ఎవరికైనా తెలుసా వాడి జీవితం మతం మీద ఎప్పుడు చూసే అవకాశం లేదు అది ఎక్కడో సముద్ర గర్భంలో కొన్ని వందల కిలోమీటర్ల కింద ఉంటుంది దాన్ని చూస్తే మనం మేగడం మనం చూస్తే అది అంతే కదా ఇప్పుడు మరి నీకు తెలుసా అంటే వాడు ఏం చేస్తాడు తెలియదుగా వాడికి ఇప్పుడు ఇప్పుడు తెలియని దాన్ని చెప్పాలి కాబట్టి ఏం చేశాము వాటి నేల దగ్గరికి తీసుకెళ్లాం సముద్రం దగ్గరికి తీసుకెళ్లాం ఇదేటి ప్రత్యక్ష ప్రమాణం సముద్రం ప్రయోజన ప్రమాణం ఇందులో జలచరాలు ఉంటాయా ఉండవా ఉంటాయని ఎట్టా అప్పుడే వేటకు వెళ్ళి చేపల వేటకి వెళ్ళి పట్టుకొచ్చారు కాబట్టి ఇందులో జలచరాలు ఉన్నాయా లేదా ప్రత్యక్ష ప్రమాణం పట్టుకొచ్చాడుగా ఇంతేనా ఇంతకంటే పెద్ద జలచరాలు ఉంటాయా అప్పుడేం చేయాలి ఇప్పుడు ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతేనా కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుమాన ప్రమాణం అంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అనుమాన ప్రమాణం అది కూడా ఒక ప్రమాణమే మనిషి నిద్రపోతున్నప్పుడు ఉన్నాడా లేడా మనిషి నిద్రపోతున్నప్పుడు ఉన్నాడా లేడా కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుమాన ప్రమాణం వాడికి వాడు నిద్రపోతున్నప్పుడు వాడి గురించి వాడు చెప్పుకోవడానికి వాడు లేడు అనే ప్రాథమిక అవగాహనతో దాన్ని అనుమాన ప్రమాణం అర్థమైంది ఇప్పుడు కాబట్టి వేదాంతం ఇట్లా ప్రమాణ సహితంగా చెప్తుందా లేదా ఇప్పుడు అంటే పర్ఫెక్ట్ సైన్స్ అనమాట ఇది ఇలా ఆరు ప్రమాణాలతో చెప్తుంది షట్ ప్రమాణ సహితము అంటుంది అర్థమైందా అట్లా చెప్పేటప్పుడు మరి విభాగ న్యాయం అనేది చాలా ముఖ్యమైనది కదా ఎందుకని మానవ జీవితంలో బాగా త్యాగ తల్లి గర్భంలో తొమ్మిది ఏళ్ళు ఉండొచ్చుగా హాయిగా ఉన్నాడుగా ఉంటాను వీలవుతుందా వద తొమ్మిది నెలలు అయిపోగానే న్యాచురల్ రియాక్షన్ వాడు బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు ఈవిడేయడానికి ప్రయత్నిస్తుంది అంతేనా కాదు ఇరవై ఏళ్ళు రాగానే ఏం చేస్తున్నాం మళ్ళా వెళ్ళాన్ని బయటికి పంపించేస్తున్నాం నేను ఇంటోనే ఉంటానంటాడు 20 ఇయర్స్ వాడు టీని దాటాడు కదా ట్వంటీ ఇయర్స్కి వచ్చేటప్పటికి వాడి నుంచి బయటికి వెళ్ళమంటే హాయిగా ఉంది వాడికి ఇల్లు సుఖంగా ఉంది అన్ని అమరుతున్నాయి తిండికి లోటు లేదు భోజనానికి లోటు లేదు నిద్రకు లోటు లేదు అన్ని అందుబాటులో ఉన్నాయి తల్లిదండ్రి కుటుంబం అందుబాటులో ఏదైనా నెరవేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు శరీరంలో ఉన్నాయి సుఖ దుఃఖాలన్నిటికీ ఉన్నాడు ఏం చేశాడు దానివల్ల అంటున్నావు అనగానే అప్పుడు మరి ఇప్పుడు భాగత్యాగ నిర్ణయం ఉందా లేదా అంటే ఏం చేయాలి రెండుగా డివైడ్ చేయాలి ఏది కావాలో దాన్ని స్వీకరించాలి ఏది ప్రధానమో మొట్టమొదటి నిర్ణయించాలి నిర్ణయించి ప్రధానమైన దాన్ని స్వీకరించాలి అప్రధానమైన దాన్ని వదిలేయాలి ఇంతేగా మామిడి పండి తినమన్నారండి తినమంటే టెంకతో సహా తినమనే భాగత్యాగ నిర్ణయం వాడుతున్నావు లేదా కాబట్టి మానవ జీవితం అంతా అన్ని నిర్ణయాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఏ సూత్రం మీద ఏది స్వీకరించాలి ఏదో తెలియాలి ఏది పట్టుకోవాలి ఏదో తెయాలి అవునా కదా కాబట్టి మనిషి మానవ మేధస్సు బుద్ధిశక్తి అంతా కూడా ఏ సూత్రం మీద ఆధారపడింది ఇప్పుడు ఇ ఒక్కటే భాగ త్యాగ నీవు జీవితం మొత్తం అంతా గమనించుకో చెట్ట చివరి నిర్ణయం ఏమిటి శరీరాన్ని ఉంచుకోవాలా వదిలేయాలా భాగ త్యాగ భాగ త్యాగం చేసేటప్పుడు మన నిర్ణయం ఉండాలా వద్దా చాలా సందర్భాల్లో ఉండదు ఉండాలి కానీ మనం చాలా సందర్భాల్లో ఉండదు జరిగిపోతుంది మరి అప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏం చేయగలిగింది లేదని తలవంచేస్తాం ఇది కూడా ఒక ప్రమాణమే అనుభూతి ప్రమాణం ఇదే టీనేజ్ లో ఉన్న పిల్లవాడికి చెప్పేవనుకో వాడేమంటాడు ఆ నేనెందుకు ఒకదాను నేనే మోగా నేను చెప్పినట్టేది త్వరగా అని అంటాడు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏళ్ళు పెరిగే కొద్ది ఏది పెరిగింది ఇప్పుడు అనుభూతి ప్రమాణం అనుభూతి ప్రమాణం పెరుగుతూ పోయింది అవునా కాదు పదిహేనేళ్ళ పిల్లాడు తాతగారైన డెబ్బై ఏళ్ల వాడి దగ్గర విసురుగా ఉన్నాడు అనుకో తండ్రి ఏం చేస్తాడు సరే ఏంట్రా ఆయన అనుభవం ఉంది నువ్వెంత ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉందా నిన్న కాక మన ప్రపంచానికి సరిగ్గా చూడటం రాలేదు కానీ ఆయనతో మాట్లాడుతున్నావు అంటాడు కాబట్టి తాత దగ్గర ఉన్నది ఏమిటి అనుభూతి ప్రమాణం గురువు దగ్గర ఉన్నది ఏమిటి అనుభూతి ప్రమాణం అంటే ప్రమాణాల వారస ఇప్పుడు ఎలా వచ్చినప్పుడు ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం ప్రయోజన ప్రమాణం అనుమాన ప్రమాణం అనుభూతి ప్రమాణం ఉండాలి అవుతాయి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అనాలసిస్ స్పష్టమైనటువంటి నిర్ణయం మన దగ్గర ఉందనుకోండి ఇలా చూస్తే ప్రతిదానికి మనకు స్పష్టత రావడలా ప్రత్యక్షంగానూ తేలాలి పరోక్ష పద్ధతిలోనూ తేలాలి ఇంకేమిటి అనుమాన పద్ధతిలోనూ తేలాలి ప్రయోజన పద్ధతిలోనూ తేలాలి అనుభూతి పద్ధతిలోనూ తేలాలి ఆఖరిది ఏంటి ఆరోది అపరోక్షం ఆఖరి ఏమిటండి అపరోక్షం అదే ఫైనల్ అనమాట ఇక ఇక వాడికి తెలుసుకోదగినది కాని తెలియదగినది గాని లేవన్నమాట ఆఖరి ప్రమాణం అది ఎవరైతే ఆ ఆరో ప్రమాణానికి చేరుకుంటారో వాడికి ఏంటంటే తెలుసుకోదగినది కానీ తెలియదగినది కానీ రెండూ లేవు కాబట్టి బ్రహ్మను నిర్ణయించాలంటే ఈ ఆరు ప్రమాణాలు అవసరమా కాదా చాలా అవసరం కదా లేకపోతే నిర్ణయించలేము చాలామంది వేదాంతాన్ని వేదాంత విచారణని ఆత్మ విచారణని అధ్యాత్మ విధానాన్ని అంతా ట్రాక్ష అని కొట్టిపారేస్తుంటారు లేదా అంతా ఊహలు అంటారు పెద్దగా ఎవరు నమ్మరు అంటే మానవ మేధస్సు ప్రత్యక్ష ప్రమాణం అనేటటువంటి దానికి బందీగా ఉంది మానవ మేనస్ ప్రత్యక్ష ప్రమాణానికే బందీ బుద్ధి వికాసం ప్రత్యక్ష ప్రమాణం వరకే ఉంది మిగిలిన బుద్ధి వికాసానికి లేవు కాబట్టి మిగిలిన వాటిని ఇప్పుడు ఏం చేయాలి సాధన ద్వారా బుద్ధికి అందించాలి కాబట్టి సాధన ఎందుకు దాని దగ్గర ఒక్క ప్రమాణమే ఉంది వస్తుత మానవ మేధస్సు ఒక్క ప్రమాణాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతుంది మిగిలిన ఐదు ప్రమాణాలని తాను సాధన ద్వారా ఎదిగి తెలుసుకోగలగా ఒక వ్యక్తి మూడో క్లాసు వరకే చదివాడు తాను చదివిన చదువుని ఎంత కాలంలో మర్చిపోయే అవకాశం ఉంది ఎందువల్ల తొందరగా మర్చి పొందరగా ఎందువల్ల అభ్యాస కాలం లేదు ఒకటేమో అభ్యాస కాలం లేదు రెండు దాన్ని వినియోగించుకోలేదు అదే ముప్పై క్లాసులు చదివాడండి అంటే ముప్పై ఏళ్ళు చదివాడు జీవితంలో అప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో ఎన్ని ప్రమాణాలు పెరిగినాయి అంతేనా చిన్న ఉదాహరణ చెబుతా పల్లెటూరులో గేజుని ఆవులు కొండరా లేదు ఎంత పాలిస్తుందంటే ఎలా లెక్కేస్తారు అనుభూతి ప్రమాణం గేదని చూడగానే గేదె ఎంత ఎన్ని పాలిస్తుందో లేక అటు ఇటుగా చెప్పగలుగుతాడు ఎందుకని రోజు దాంతో సాహచర్యం చేశాడు ఇప్పుడు వాడు ఏం చదువుకోలే ముప్పై క్లాసులు చదివిన వాడిని తీసుకెళ్లి గేదె ముందు నిలబెట్టి ఎన్ని పాలిస్తుందో చెప్పను ఏమంటాడు పిండి చూడాల్సిందేనండి అంటాడు అంతేనా కాబట్టి బేసిక్ గా బుద్ధి దేనికి లోబడి తెలియదు అనగానే ప్రత్యక్ష ప్రమాణానికి వచ్చేస్తుంది నువ్వు ఏ ప్రశ్నన్నా దానడు తెలియదు అన్న సమాధానం చెప్పగానే సో ఎక్కడ మొదలు ప్రత్యక్ష ప్రమాణం దగ్గర మొదలుపెడుతుంది వికాసం పొందే కొద్దీ చిట్ట అనుభూతి ప్రమాణం ఐదో ప్రమాణమైన అనుభూతి ప్రమాణం దాకా వెళ్లేడు ఆరో ప్రమాణం అపరోక్షానికి ఇంకా చేరల సైంటిస్ట్ పెటరీ సైన్స్ లో సైంటిస్ట్ అండి అతను ఏం చేస్తాడు ఇప్పుడు గేది మంది నిలబెడితే అతను చెప్పగలిగాడు ఎందుకని అతనికి ఆరో ప్రమాణం తెలుసు అపరోక్షన్ తెలుసు ఇప్పుడు అతనికి పరిశోధన పూర్తి ఎవరైతే పరిశోధనని కూడా పూర్తి చేశాడో అతనేమయ్యాడు అపరోక్ష స్థితిలో ఉన్నాడు సాధన పూర్తయింది ప్రయోగం పూర్తయింది పరిశోధన పూర్తయింది సహజమైపోయాడు కాబట్టి వికాసానికి ఎన్ని స్థితులు ఉన్నాయి బుద్ధి వికాసానికి నాలుగు స్థితులు ఉన్నాయి నాలుగు స్థితులు సాధన చేయాలి నిజ జీవితంలో ప్రయోగించి చూడాలి పరిశోధన చేయాలి ప్రయోగ ఫలితాలను బట్టి మళ్ళీ పరిశోధన చేయాలి పరిశోధన చేసినాక సహజం అవ్వాలి మరి బుద్ధి వికాసం ఈ నాలుగు దశల్ని దాటాలా వద్దా కాబట్టి మరి బాల్యంలోనే ఉన్నప్పుడు మరి వాడిని ఆత్మవిజ్ఞానానికి ఆత్మ విచారాన్ని కూర్చోబెట్టవచ్చా అంటే ఎవరికైతే అంతర్గతంగా సహజ సంస్కార వికాసం ఉంటుందో వాడికి సాధనా బలంలో వాడికి ప్రవేశం ఆసక్తి ఉంటుందో చిన్నపిల్లలు చూడండి ఐదేళ్ల పిల్లలు పెద్దవాళ్లతో సహా పోటీ పడి పాల్గొంటూ ఉంటారు అందరూ కాదు కొంతమంది ఎందుకు వాడికి ఆసక్తి కలిగింది రుద్రాభిషేకం చేస్తుంటే వాళ్ళు కూడా రుద్రాభిషేకం చేస్తారు ఉపవాసం ఉండమంటే అందరితో పాటు వాడు కూడా ఉపవాసం ఉంటాడు ఆ దసరా నవరాత్రులు వచ్చేయంటే వాడు కూడా అందరితో పెద్దవాళ్ళతో పాటు సమంగా పూజలు చేస్తాడు మంత్రాలు నేర్చుకుంటాడు మంత్రపుష్పం నేర్చుకుంటాడు లలితాశాస్తమ నేర్చుకుంటాడు విష్ణు శాసననామం నేర్చుకుంటాడు పురుష సూక్తం నేర్చుకుంటాడు శ్రీ సూక్తం నేర్చుకుంటాడు ఆ విధానం అంతా నేర్చుకుంటాడు దగ్గరుండి ఆ ఆచరణ అంతా చూస్తాడు తాను పాలు పంచుకుంటాడు ఇట్లాంటి పిల్లలు కనబడుతున్నారా లేదా మరి ఎందువల్లలా వాడికి మరి బుద్ధి వికాసం లేదుగా అంటే మనం ఏం చేసామంటే శరీరం ధరించేటప్పుడే అజ్ఞానము జ్ఞానము రెండు తెలుసుకున్నాం అర్థమైందండి అజ్ఞానము జ్ఞానము ఇంగ్లీష్లో చెప్తే మిట్ తండ విజడం మిట్ తండ్ విజడం ఒక పార్ట్లో మిత్ ఉంటుంది అనమాట భ్రాంతి ఒక పార్ట్లో విజిడమ్ ఉండదు విజ్డమ్ డామినేట్ చేస్తేనేమో మిత్ ఉండదు అదే మిత్ డామినేట్ చేస్తే విజిడమ్ ఉండదు అర్థమైనా కాబట్టి మనలో భ్రాంతి అనే లక్షణం బలంగా పనిచేసినప్పుడేమో జ్ఞానం మరుగైపోతుంది ్ఞానం బలంగా పనిచేసినప్పుడు భ్రాంతి నుంచి విడుదలైపోతున్నాం ఎండ ఆమె చూశాను అవకాయ చూసావమ్మా నీళ్ళు ఉన్నట్టు భ్రాంతి ఒక క్షణం కలిగిందా లేదా బుద్ధి ఏం ప్రత్యక్ష ప్రమాణాన్ని కాదండి కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రమాణం నీళ్లు ఆవిర్లు కనపడుతున్నాయి అక్కడ కాని ప్రత్యక్ష ప్రమాణాన్ని ఏం చేసింది బుద్ధి ఇప్పుడు విచారణ చేసింది గతంలో నువ్వు ఇంతకు ముందు కనపడ్డప్పుడు అక్కడికెళ్ళి చూసావు కదా చూసినప్పుడు అక్కడ లేవు కదా నీళ్లు అనే స్మృతిని జ్ఞాపకం చేసింది చేసినప్పుడు అప్పుడు నీకేం తేలింది రెండ ఆవిలో నీళ్లు ఉండవు సానుభవ ప్రమాణంగా కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈసారి ఎండమావి కనబడినప్పుడు పరిగెడతావా కాబట్టి ఇప్పుడు మన స్మృతి పదంలో స్మృతి బలంలో ఈ జ్ఞానం ఉందా లేదా అట్లాగే నీ ఆత్మస్వరూపుడు అనే అనుభూతిని కనుక నువ్వు నీ స్మృతి పదంలో గనక కలిగి ఉన్నట్లయితే నీ బుద్ధికి దాన్ని గనక అందించగలిగినట్లయితే ఆ రకమైన సాధన ఆ రకమైన ప్రయోగము ఆ రకమైన పరిశోధన ఆ రకమైన నిష్ఠ తల్లి ఉన్నావు అనుకో అప్పుడు ఈ బుద్ధి ఆరవ ప్రమాణమైన అపరోక్ష స్థితికి చేరిపోతుందిగా మరి అట్లా చేరాలి అంటే నీ సూక్ష్మ శరీరాన్ని చేర్చాల్సింది తూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని చేర్చాలి ఇప్పుడు మనం కాబట్టి ఇప్పుడు ఈ వికాసం అంతా స్థూల శరీరానిక సూక్ష్మ శరీరానిక కాబట్టి వికాసం వివేకం ఏ పేరుతో చెప్పుకున్నా విజ్ఞానం అన్నీ ఎవరికి సూక్ష్మ శరీరానికి విజ్ఞానమయ కోశం దాని పేరు దాని పేరేంటి విజ్ఞానమయ కోశం కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం ఎప్పుడైతే నీ నీ లోపలికి తిరిగి నీ వికాసం మీద నీ వివేకం మీద నీ విజ్ఞానం మీద దృష్టి పెట్టి నీ జీవితం నడిపిందో అప్పుడు నీ భౌతిక జీవితం అంతా ఏ లక్ష్యంతో నడిచింది అంతా అపరోక్ష పద్ధతిగానే చూడటం మొదలుపెట్టింది భౌతిక ప్రపంచం కూడా ఆ దృష్టితోనే చూడటం మొదలు అంతేనా కాదు ఈ ప్రపంచం ఒక ఇంజనీర్కి ఇంజనీరింగ్ దృష్టికోణంలో కనబడుతుంది ఎందుకని ఆ బుద్ధి వికాసం అంతా ఆ దిశగానే సాగింది అంతేనా కాదు అదే వేదాభ్యాసం చేశాడు వేదాలను అభ్యాసం చేసినటువంటి వాడికి ఈ సృ సృష్టి అంతా ఎలా కనపడింది ఆ వేద విజ్ఞానం వాడు ఏ అభ్యాసం చేశాడో ఆ అభ్యాస దృష్టితో కనపడు మనం అసలు మనల్ని గురించి అధ్యయనం చేయడం అభ్యాసం చేయడం ఎప్పుడైనా చేసే మన చేయకపోవడం వల్ల ఏమైపోయాం కంచం మంచానికే కట్టేసుకున్నాం అంతే సుట్టుగా చెప్పాలంటే బొద్దులు తెలిసింది మొదలు ఇవాళ ఏం తయారు చేసుకోవాలి ఇవాళ ఏం తినాలి ఇవాళ ఏది సుఖంగా ఉంటుంది ఇవాళ ఏం సుఖంగా ఉంటుందో సరిపెట్టేశాం భౌతికంగా బుద్ధి ఏ ప్రత్యక్ష ప్రమాణానికైతే కట్టుబడిపోయి జన్మత పుట్టేవో పోయేటప్పటికీ కూడా ఆ ప్రత్యక్ష ప్రమాణంతోనే పోతున్నాడు మరి ఇప్పుడు ఈ రకమైన జీవితం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కాబట్టి బుద్ధి వికాసం పూర్తి కాలేదుగా తాను ఎందుకు పుట్టాడనే ప్రయోజనం సిద్ధించలేదుగా కాబట్టి పోయేటప్పుడు ఏం చేస్తాడు మళ్ళా అప్పుడు నిన్ను ప్రకృతి అడుగుతుంది కదా ప్రశ్నిస్తుంది ఏనాయన ఇంతటితో సారా నీకేమిటి పరిస్థితి భాగత్యాగ నిర్ణయం ఏం చేశావు శరీరాన్ని వదిలేస్తున్నావు కదా అని అడుగుతుంది కదా ఎందుకని మళ్ళీ ఇంకో శరీరం ఇవ్వాలంటే ఎవరు ఆ ప్రకృతి ఇవ్వాలిగా ఈశ్వర నియతిని అనుసరించి మళ్ళా ప్రకృతి నిన్ను అడుగుతుంది ఏం బాబు ఏంటి నీ సంగతి జవాబు ఈ ప్రత్యక్ష ప్రమాణం వరకే వికాసం ఉన్నప్పుడు ఏం చెప్తాడు ఇంకా నేను ఏం చేయి ఇంకా నేను అది చేయలేదు ఇంకా నేను ఇది చేయలేదు నేను అది జనలేదు నేను అలా అవలేదు నేను ఎలా అవలేదు ఆ మూట తెచ్చుకుంటాడుగా జీవితం అంతా మూట ఉన్నాడా లేదా నేను అమెరికా వెళ్ళానండి ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళలేదు వెళదాం అనుకున్నాను ఆఫ్రికా అంతకంటే వెళ్ళలేదు ఆఫ్రికాలో ఏదో వెంటలు ఉంటాయి అట జీవితంలో ఇంకా చాలా వెంటలు నేను చేయ చేయాల్సిన ఉండిపోయినాయి విశేషాలు ఉండిపోయినాయి బాధ్యతలు ఉండిపోయినాయి తన ఆసక్తి దేని మీద పనిచేస్తే ఆ ఆసక్తితో కూడినటువంటి మూటే చెబుతాడు అర్థమైందా కాబట్టి అప్పుడు మరి ఏం చేయమంటావు నేను చేస్తావా శరీరం కావాలని అడుగుతాడు మరి ఇప్పుడు ఇవ్వాలా ఉదా ప్రకృతి దయామైటు కాబట్టి వెంటనే ఈశ్వరాజ్ఞానుసారం తదనుగుణమైనటువంటి ఆ ఆసక్తిని అనుసరించి ఉన్నటువంటి ఆ ఆశ ఆశయాలు ఆసక్తికి సంబంధించినటువంటి ఏ బరువు ఉందో ఆ బరువును సూక్ష్మ శరీరం మరొక స్థూల శరీరంలోకి మరి ఇప్పుడు పరిణామం చెందాలా వద్దా చెందాలంటే మరి విచారణ చేయాలి కదా విచారణ చేయాలంటే విశ్లేషణ చేయాలా వద్దా విశ్లేషణ చేయాలంటే భాగత్యాగ న్యాయం స్పష్టంగా ఉండాలా వద్దా ఉండాలంటే ఎవరి దగ్గరైనా అభ్యాసం చేయాలో వద్దా అభ్యాసము సాధన లేకుండా మరి ఇంద్రియ ఇంద్రియాలయందు విషయ వైరాగ్యం లేకుండా ఈ అపరోక్ష స్థితిని సాధించడం వీలవుతుంది అవటం లేదుగా ఎందుకని విషయాసక్తి ప్రత్యక్ష ప్రమాణంతో కూడుకుని ఉంటుంది బెల్లం తీయగా ఉంటుందని ఒకసారి తెలిసిందండి పుట్టిన పిల్లవాడికి నిజానికి పాపం తీగి తెలియదు అవునా పాలు మామూలుగా పడితే వాడికి ఆ మధురం సరిపోతుంది కాని ఎవరో ఒకరు ఏం చేస్తారు పాలలో పంచదార కలిపి పడతారు ఓ సందర్భంలో ఓ స్పూనే పడతారు ఆ మరుక్షణం నుంచి వాడు పంచదార కలపబడి పాలు తాగడం ఎందుకని దీనికంటే అతి మధురం ఇది మధురమే కానీ దీనికంటే సుఖం బలంగా ఉంది అక్కడ ఇది సుఖమే దీనికంటే సుఖం బలమైన సుఖం బలమైన సుఖాన్ని కోరుతున్నాడు ఇప్పుడు దొరకకపోతే దుఃఖం అంతేనా కాదు మీరు ఇవ్వరు చూద్దాం ఏం చేస్తాడు అది ఏం చేస్తాడు పిల్లాడు మామూలుగా చక్కెర లేని పాలే ఇస్తారు డాక్టర్ చెప్తాడు చక్కెర ఉన్న పాలు ఇవ్వద్దమ్మా మూడు నెలల వరకు అసలు చక్కెర ఏ పదర్శితిలో అలవాటు చేయొద్దు చాలా సమస్యలు మూడు నెలల వరకు జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి చక్కెర లేని పాలే పట్టండి అని పుట్టిన మొదటి రోజే మొదటి గంట నుంచే చెప్పడం మొదలు కానీ మనం ఏం చేస్తాము ఆశ వాడికి ఏదో లోపల సమస్యలు ఉంటే వాడు తక్కువ పాలు ఆగడం ఏదో జరుగుతుంది మనం మనం ఎట్లా అయితే పంచదార తేనే బెల్లం కలుపుకుంటే బాగా ఎక్కువ తినేస్తామో ఎక్కువ మధుర పదార్థాలు తింటామో వాడికి అదే లక్షణం ఉంటుందనే ఉద్దేశ్యంతో భ్రాంతికి లోనై చేయకూడనిదైనటువంటి దాన్ని చేయడానికి ప్రయత్నించేసాం ఏమయ్య వాడు కూడా ఆ భ్రాంతే సత్యం అన్నమాడు అది అనారోగ్య సరే దాని కొరకే ఏడ్చి ఇంక ఏడ్చి ఏం చేస్తాడు ఏడుచి ఏడ్చి గొప్ప పడతాడు పాలు పంచదారో పడుదా ఇంకప్పుడు ఏం చేస్తావు తల్లికి కాండి బట్ అంతేనా కదా సరేలే కానీ జీవితం ఈ భ్రాంతిని మనం ఇప్పటి నుంచి వీడికి మొదట అలవాటు పడిపోయాడు అని అదే భ్రాంతిని కంటిన్యూ జనం నుంచి మరణం వరకు చూడు ఏం మారాం మనం సుఖం బలమైన సుఖం బలమైన సుఖం రాక రాకపోతే దుఃఖం ఏం మారాము ఇందులో ఏమీ మారలే పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఏం సాధించాము చదువులు చదివాం సంపాదించాం రాజ్యాలు వేయలేం ఊళ్ళు వేయలేం పెళ్ళి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం మళ్ళా పిల్లల్ని పెంచాం మన పెద్దవాళ్ళు పోతున్నారు మనం ఒక ఆడికి పోతాం ఏం తెలియదు ఇంతకి యత వాతా ఓకే రొటేషన్ చక్రభ్రమణం కనపడల్లా సుఖం దుఃఖం సుఖం దుఃఖం జననం మరణం జననం మరణం ప్రియం అప్రియం ఇంకోటి ఏమిటి నాకు ఇది ఇష్టం అండి నాకు అది ఇష్టం లేదు సుఖం అసుఖం ఇట్లా జీవితం అంతా చూస్తే ఏం కానీ సైకిల్ ఎంతసేపు చక్రభ్రమణమే మరి ఈ చక్రభ్రమణంలోంచి మానవుడు ఎప్పటికీ బయటపడలేడా మానవుడు బయటపడకపోతే అసలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశ ఎవడు బయటపడగలడు ఎందుకని ఉన్న జీవులన్నిటిలోకి వెళ్ళా బుద్ధిగత జీవి మానవుడు ఒక్కడే తర్వాత ఇంకెవడు రాలే బుద్ధిగత జీవి పరమాత్మ తనకు సమానమైన సృష్టి చేద్దాం అనుకున్నప్పుడు మానవుడు ఉద్భవించాడు పరమాత్మ తనకు సమానమైన సృష్టి చేయగా చేయగా చేయగా ఆయనకు సమానమైన సృష్టి జరగలే తనకు సమానమైన సృష్టిని చేద్దామని సంకల్పించినప్పుడు మానవుడు ఉద్భవించాడు అందుకని భారతీయ సనాతన ధర్మం డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోదు కోతి నుంచి మనిషి వచ్చేటట్టు ఒప్పుకోదు నువ్వు మిలియన్ ఏళ్ళు ట్రై చేసిన మిలియన్ ఇయర్స్ ట్రై చేసినా కూడా కోతి మానవుడు అహోద్రా బాబు అని చెప్పాడు సృష్టిలో ఈశ్వర సంకల్పానుసారం మానవుడు యగవత్ సృష్టిగా వచ్చాడు అన్ని జీవులు ఎలా వచ్చాయో ఇది కూడా వచ్చింది అట్లా వచ్చిందే తామర తాంబరగా పెరిగి పెద్ద తగింది అంతేగాని పరిణామ సిద్ధాంతం డార్మిన్ పరిణామ సిద్ధాంతాన్ని భౌతిక సూత్రానికి మాత్రమే అన్వయించడానికి వీలవుతుంది కానీ సూక్ష్మ కారణ మహాకారణ స్థితిలోకి అన్వయించడానికి చాలదు విజ్ఞాన శాస్త్రం దృష్ట్యా మానవుడికి ఒక శరీరమే ఉంది అధ్యాత్మ శాస్త్రం దృష్ట్యా మానవుడికి నాలుగు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలనే నాలుగు శరీరాలు మరి ఇప్పుడు నాలుగు శరీరాలతో మనం వ్యవహరిస్తున్నాం నాలుగు ప్రపంచాలతో కూడా వ్యవహరిస్తున్నాం మరి నాలుగు నాలుగు చోట్ల సాక్షిగా కూడా ఉంటున్నాం ఎందుకని వ్యవహరించాలంటే చైతన్యం ఉండాలి ఉండాలంటే అసలు ఉనికి ఉండాలంటే చైతన్యం ఉండాలి ఉనికి ఉంది వ్యవహారం ఉంది అనుభూతి ఉంది ఉనికి ఉంది వ్యవహారం ఉంది అనుభూతి కూడా ఉంది ఏకకాలంలో సాక్షిగా కూడా ఉన్నాడు ఇప్పుడు నాలుగు ఉన్నాయా లేవు కాబట్టి చైతన్యానికి నాలుగు స్థితులు ఇక్కడ సరిపోతాయి లేదు ఇప్పుడు మరొకలో చూస్తేనేమో ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నట్టు కనపడ కళలో చూస్తేనేమో ఇంద్రియ వ్యవహారం లేదు స్థూల ఇంద్రియ వ్యవహారం లేదు కానీ సూక్ష్మ ఇంద్రియ వ్యవహారం కారణంలో సూక్ష్మ ఇంద్రియాలైన మనోబుద్ధులు కూడా పనిచేయడం లేదు బీజ అవస్థలో తాను మాత్రమే ఉన్నటువంటి స్థితిలో మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఎటువంటి ఆనందం అది అజ్ఞానయుతమైన ఆనందం తన్ను తాను గుర్తించలేనటువంటి ఆనందం ఎరుక ఆనందం ప్రజ్ఞ ఆనందం చైతన్యం లేని ఆనందం అర్థమైనా ఆ చైతన్యాన్ని గుర్తించనటువంటి ఆనందం మరి ఇప్పుడు అదేమిటి కారణశరీరం ఇంకేమిటి నేనే చైతన్యం నేను సాక్షి నేను సర్వ జీవరాశుల కింద ఉన్నాను సర్వత్రా ఉన్నాను సర్వ వ్యవహారము నాదే సర్వ వ్యాపకుడను కూడా నేనే అన్ని లక్షణాలు నావే అన్ని లక్ష్యములు కూడా నావే మరిప్పుడు ఇలాంటి వాడు లేడా వాడు ఈశ్వరుడు మహా మహాకారణ శరీరం ఒక్క నేనే స్థూల శరీరంతో ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నప్పుడు ఆ నేనే సర్వవ్యాపకుడుగా సర్వజ్ఞుడుగా ఉన్న నేను ఆ నేనే అర్థమైందా ఉన్న నేను కలలో ఉన్న నేను గాఢ నిద్రావస్థలో ఉన్న నేను తురియ స్థితిలో ఉన్న నేను కొత్త వచ్చాడు ఎవడన్నా మొన్న నేను ఒకడే కానీ వికాసాన్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి నీ నాలుగు స్థితులలో వ్యవహరిస్తున్నావు ఒక్కసారి నాలుగో స్థితికి చేరేవు ఇంకప్పుడు మొదటి మూడింటిలో కూడా ఎందుకని ఎలా చెప్పగలవు మనం ఆల్రెడీ దోమ చేమ వగేరా వగేరా వగైరా వగైరా జీవరాశులన్నింటి యొక్క జ్ఞానము కలిగి ఉన్నావు మానవుడు కాబట్టి అన్ని జీవరాశుల్ని మనం డామినేట్ చేయగలుగుతున్నాం నువ్వు మళ్ళా దోమ వలే చే వలే కప్పవలే ఉండక్కర్లా అర్థమైందే అవాటన్నిటి యొక్క జ్ఞానం మానవుడి దగ్గర ఉంది పరిణామంలో మానవుడు వాటి కంటే ఉత్తమమైన జ్ఞానంతోనే వచ్చాడు కాబట్టి ఆ ఉత్తమమైన జ్ఞానంతో వీటన్నింటినీ అధిగమించున్నాడు ఆ అధిగమించిన స్థితి ఒకసారి వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు నేను మసలి పోలే నీళ్ళలో ఉంటానండి ఏనుగు వేలే అడవిలో ఉంటానండి ఎలా అలా అన్నాడే అనుకో ఒకవేళ కొంతమందికి చూడండి తోక తొక్కిన తాచువలే ఉసుమని కోపం వస్తుంది మాటి మాడి ఇప్పుడు వాడికి ఏమైనట్టు ఆ భౌతికంగా మానవ దేహం వచ్చింది కాని సూక్ష్మ శరీర వికాసం మాత్రం ఆ జంతువు ప్రవృత్తిని విడవలె ఆ పశు ప్రవృత్తి పోలే అర్థమైందే కొంతమంది దేని చేత బాధించబడతారు కామం చేత బాధించబడతారు కొంతమంది క్రోధం చేత కొంతమంది లోభం చేత కొంతమంది మోహం చేత కొంతమంది మదమాత్సర్యాల చేత ఎరిషడ్ వర్గాలనేవన్నీ పశు ప్రవృత్తి కదా మరి మానవుడు మరి వీటిని గెలవాలిగా మానవుడు మరి వీటిని గెలవకుండా వాటితో పాటే ప్రత్యక్ష ప్రమాణమే సత్యమని ఊరుకున్నాడు వీటికిన్నో పశువుకి తేడా అందుకని ద్విపాద పశువు అన్నారు వాటికి నాలుగు కాళ్ళు ఉన్నాయి నీకు రెండు కాళ్ళున్నాయి అంటే తేడా మీరు నేను తేడాగా ఆహార నిద్రాభయంచ పశుభిర్నరాణ సమాన ఆహారంలో గాని నిద్రలో గాని మరణ భయంలో కాని పునరుత్పత్తిలో గాని పశుభిర్నరాణ సమాన అధికో విశేష ఒకటే ఉంది ఏమి తేడా వివేకో అధిక విశేష ఒక్క వివేకం ఒక్కటే మానవుడి దగ్గర ఎక్కువ ఉంది అంతే మిగిలిన సకల జీవరాశులకు ఏముందో నీకజ్డు ఆ వివేకానికి ఏమైనా పని చెప్దామా చెప్పాలంటే విభాగన్యాయం ఉండాలి అవుతాయి ఇప్పుడు భాగత్యాగ నిర్ణయం ఉండాలి అవుతాయి కాబట్టి భగవద్గీత ఏం చేసిందంటే ఎన్ని విభాగన్యాయాలు చెప్పింది ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం శ్రద్ధాత్రయ విభాగ యోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ ఇలా చెప్పినా విభాగయోగం ఏది క్షేత్రము ఏది క్షేత్రజ్ఞుడు ఏది సత్వగుణం ఏది రజోగుణం ఏది తమోగుణం ఏది సాత్విక శ్రద్ధ ఏది రాజసిక శ్రద్ధ ఏది తామసిక శ్రద్ధ ఎలా మూడుగా విభజించి చెప్పిందా లేదా కాబట్టి ఈ మూడు విభాగ మనం బాగా అధ్యయనం చేయాల ఎంత బాగా అధ్యయనం చేయాలి ప్రత్యక్ష ప్రమాణం దగ్గర నుంచి మొదలు పెడితే అపరోక్ష స్థితి నిర్ణయం అయ్యే వరకు విచారణ చేయలేదు చేసి ఏం చేయాలి సాధన చేయాలి ప్రయోగించాలి అంటే అభ్యాసం చేయాలి ప్రయోగించాలి పరిశోధించాలి సహజం అర్థమైందా నేను నీ భాషలో చెప్పగలిగా ఇప్పుడు చెప్పు ఈ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని నీ ప్రశ్న విజ్ఞానం మిగిలితే అడుగు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలమ్మా ఇట్లాగా ఇప్పుడు ఈ దృష్టితో మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి అసలు భగవద్గీతను అధ్యయనం చేయాలి అంటే మనకి ఇంత బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఉండాలి ముందు ఇంత బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఉంటేనే భగవద్గీత మనం సరిగ్గా మనం భగవద్గీతను పట్టుకోగలుగుతాం అర్థమైనా అందరూ భగవద్గీతను చదువుతారు కానీ అపరోక్షానుభూతిని లక్ష్యంగా పెట్టుకున్న ఎలా చదివాడు ఇప్పుడు ఇప్పుడు క్రమం అర్థమైందిగా ఇట్లా చూడాలను నేర్చుకోవాలి చెప్పండి ఎందుకని బుద్ధికే దర్స్తున్నా బుద్ధి గ్రాహ్య మతీంద్రియం స్తోత్రం అది బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి దానిని తెలుసుకోగలిగే శక్తి ఇంద్రియాలన్నింటిలో బుద్ధికి మాత్రమే ఉన్నది కాబట్టి చేతికో కాలుకో ట్రైనింగ్ చేస్తే చెయ్యి కాలు ఆత్మ తెలుసుకోలేవు కాబట్టి మనకి ఇంద్రియాలు చాలా ఉన్నాయి ఇంద్రియాలన్నింటిలోకి రాజు ఎవరు బుద్ధి కాబట్టి ఒక రాజుగారిని ఓడించేస్తే ఒక రాజుగారిని తాని యొక్క లక్ష్యంలో గనక చేర్చేస్తే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం బుద్ధిని ఆత్మలో గనక లయం చేసినట్లయితే శేషించినది ఆత్మ నీళ్లను తీసుకెళ్లి పాలలో కల్పించామమ్మా ఏం మిగిలినండి అంటే ఫినిష్ కాబట్టి బుద్ధికి తరిపేది ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలండి బుద్ధితోనే సాధన చేయాలి బుద్ధితోనే సాధన చేయాలంటే ఏ గుణధర్మంలో ఉండాలి సత్వగుణ ప్రధానంగా మాత్రమే ఉంటేనే మనం బుద్ధితో విచారణ వివేకం చేయగలుగుతాం ఒక గుణం కిందకి దిగేమే అనుకో అక్కడ కూడా ఓ మెట్టు దిగుతాం ఎక్కడికి రజోగుణం రజోగుణలోకి వస్తే మనసులోకి వచ్చేస్తుంది పరిపదిపరి పరి వస్తాయి అప్పుడు ఏం తింటే బాగుంటుంది ఆకలేసిందమ్మా ఏం తింటే బాగుంటుంది అవసరమే ప్రశ్న చుట్టూ సింపులే కానీ ఆన్సర్ ఎంత పెద్దగా వచ్చింది రజోగుణ ధర్మం అనమాట ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ చూపెట్టేస్తుంది మనసు ఇంకో గుణధర్మం దిగామమ్మా అప్పుడెక్కడికి దిగాం రజోగుణంలో తమో గుణంలోకి దిగాం అప్పుడెక్కడికి వచ్చాం మనసు నుంచి శరీరంలోకి వచ్చేసాం శాంతం ఇప్పుడేం చెప్పింది ఏదో ఒక జీవిని వేసేసి తినేస్తే బాధ్యత ఏదో ఒక జీవిని వేసేసి ప్రాణహాని చేసి ఆ శరీరాన్ని బాగా వండుకుని తింటే చాలా బాగుంటుంది బాగోదా ప్రపంచంలో అవకాశం కూడా ఉంది కదా ఉన్నా కదా కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి ఆ గుణధర్మం ఆ ఆహారంతో పాటు ఆ గుణం కూడా వచ్చేస్తుంది మనకి రజవ గుణ ధర్మం ఆరు రుచులు బలంగా ఉంటే గానీ నష్టం వంకాయ కూర తినాలనుకో వంకాయ కూర బాగుండాలంటే ఏం చేయాలి దానికి రకరకాల మసాలాలన్నీ చేకూరిస్తే గానీ అల్లం వెల్లుల్లి మసాలా గసగసాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని చేర్చి పండితే ఆహా అద్భుతం కాబట్టి ఆయా గుణధర్మం చేత ఏం ఏర్పడుతుందండి విశేషం ఏర్పడుతుంది గుణ గుణం చేరిక వాళ్ళు ఏం ఏర్పడుతుంది ఇప్పుడు విశేషం ఏర్పడుతుంది అదే సత్వగుణ ధర్మంతో ఆహారం స్వీకరించామమ్మా అప్పుడే అండి అసలు బుద్ధి కిందగా పడిపోవాల్సిన అగత్యం లేదుగా దానికోసం హితం మితం అప్పుడు ఏం చూసావు అక్కడ ఏముందో చూడాల వివేకానికి విజ్ఞానానికి వినయానికి అనుకూలంగా హితమైనటువంటి ఆహారం ఉందా లేదా సాధనకు అనుకూలమైనటువంటి ఆహారం ఉందా లేదా తినగల మరి పూర్వం పెద్దలు చెప్పేవాడు భోజనం చేస్తే మూడు గంటల పాటు మళ్ళీ మంచి లాగకూడదు అంటే ఆహారం తింటే ఆహారం తినాలి మూడు గంటల పాటు మరల నీకు దప్పిక కలిగించినటువంటి ఆహారాన్ని భుజించాలి మరి ఇప్పుడు ఎలాంటి ఆహారం భుజిస్తున్నావు అరగంటకు అరగంట అరగంట అరగంట కారకారగా నీళ్ళు పోయాల్సిందే లోపల పడేసింది మరి అరగాలంటే ఇన్ని నీళ్ళు పోస్తే గానీ అరగదు అంతేనా భోజనం చేసి ఒక గ్లాసుకు నీళ్ళు తాగితే దాంతో చదువుకోవాలి అక్కడికి మళ్ళీ అడగకూడదు అది హితం మితం కాబట్టి ఆహారాన్ని ఎట్లా తినమన్నాడు యుక్త ఆహార విహారం జ్ఞానేంద్రియాలన్నింటి ద్వారా భుజించే ఆహారం కూడా ఆహారమే అంటే కళతో చూసేది చెవులతో వినేది ముక్కుతో వాసన చూసేది స్పర్శించేది ఉన్నాయా శబ్ద స్పర్శ రూపరసంధాలు ఈ ఐదు మనకు మనసుకు ఆహారమేగా మరి మనసు ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ దేనివల్ల చూపెడుతుంది ఈ ఐదు జ్ఞానేంద్రియ వ్యవహారంగానే చూపెడతాం ఎదికి మనం బుద్ధి స్థాయిలో ఉంటే సామాన్య స్థితికి సరిపెట్టేస్తా విశేష స్థితికి ఒప్పు ప్రతి దాంట్లో విశేష లక్షణాన్ని మనం వెతుకుతున్నావా లేదా అవునా కాదు మానవులు అందరూ తెల్లబట్టలే కడుక్కున్నారు అనుకో వస్త్ర ప్రపంచం ఏమైపోలో అంతేనా కాదు యాజ్ సింపుల్ యాజిక్ట్ అప్పుడు ఇంత ప్రంత తగాదా ఉంది లేదుగా అసలు మానవుడులో సగం జీవితం రోజువారీ జీవితంలో సగం జీవితం వస్త్ర ప్రపంచానికే పోతుంది ఎందుకని అది గడితే బాగుంటానా ఇది గడితే బాగుంటుంది ఏది కట్టినా పరమ ప్రయోజనం ఒకటే కదా అంతేనా ఏమైనా తేడా కానీ మానవుడు ఏమయ్యాడు వస్త్రానికి తగులుకున్నాడు ఆహారానికి తగులుకున్నాడు విహారానికి తగులుకున్నాడు ఇవన్నీ దేనివల్ల గుణధర్మ విశేషం చేయాల అరిటాకులో తింటే పెటరా బంగార కందో తింటే పెట్రా వెండి కందాల తింటే పెటరా స్టీల్ ప్లేట్లో తింటే పెటరా లేదంటే ఇప్పుడు సెరామిక్ ప్లేట్లో తింటే పెటరా చూసారా ఇవన్నీ మనసు అనమాట అన్నం తినాలి అంతే కదా అక్కడ అవసరం ఏంటి అన్నం తినాలి మనసు ఏం చేసింది ఇప్పుడు అరిటాకలో తినొచ్చు సిరామిక్ ప్లేట్లో తినచ్చు వెండి ప్లేట్లో తినొచ్చు బంగారం ప్లేట్లో తినొచ్చు స్టీల్ ప్లేట్లో తినొచ్చు అనే ఆప్షన్స్ ని ఎదుర్కొంటా మనసు ఉంటుంది బుద్ధి ఏం చెప్పింది ఇప్పుడు కాదు అరిటాకలో తింటే సాత్వికం ఎందుకని అలా పెట్టారు అసలు అన్నీ బయోడిగ్రేడబుల్ నీ వల్ల ఎవరికీ ప్రాబ్లం లేదు నీకు ప్రాబ్లం లేదు ఏ పూట ఆ పూటే కోస్తావు అప్పటికప్పుడే కోస్తావు అప్పటికప్పుడే కడుగుతావు పరిశుభ్రత శుచి రుచి అవునా ముందు శుచి తదుపరి రుచి అప్పుడేమైంది గుణధర్మం మారింది అనుకో రజ గుణర్మానికి వచ్చు అప్పుడేమైంది ముందు రుచి తదుపరి శుచి అర్థమైందా కాలవ పక్కన వాడు బజ్జలు బండి పెట్టి అమ్ముతూ ఉంటాడు కొనేసి తింటున్నాం లేదు ఎందువల్ల గుణధర్మం మారింది అక్కడ శుచికి ప్రాధాన్యత ఇవ్వలే రుచికి ఇచ్చావు శుచికి ప్రాధాన్యత ఇస్తే సత్వగుణం రుచికి ప్రాధాన్యత ఇస్తే రజోగుణం శుచి కూడా చూస్తావు కానీ ప్రాధాన్యం కాదు ఇంకోమిటి దిగావు తమోగుణం అసలు శుచితో పనిలే కుక్క నక్క పంది కాదేది తినటం అనార్హం అలా ఇప్పుడు ప్రపంచం పైగా ఇప్పుడు దానికి ఏం చేశాం పైగా వాటిని మళ్ళా దానికోసమే ప్రత్యేకంగా పెంచడం దానికోసమే ప్రత్యేకంగా వజ్యశాలలు దానికోసం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రపంచం ఎలా పెరిగిపోయినా చూడు తమో ధర్మం ఒక్క దాన్ని ఒప్పుకోవడం వల్ల ఇన్ని జంతువుల్ని పెంచే ఫారాలు తయారైనాయి ఆ ఫారాలకి వజ్యశాలలు తయారైనాయి వజ్యశాలలకు ప్రా ప్రాసెసింగ్ యూనిట్లు తయారైనాయి ప్రాసెసింగ్ యూనిట్లకు మళ్ళా దాన్ని నిల్వ చేసే కేంద్రాలు తయారైనా నిల్వ చేసే కేంద్రాలకు తర్వాత ఎక్స్పోర్టింగ్ యూనిట్లు తయారైనాయి ఒకటి చెడిపోవడం సమస్త ప్రపంచం చెడిపోయింది అర్థమైనా ఇప్పుడు అంటే ఒక్క భాగత్యాగ నిర్ణయంలో ఒక్క పొరపాటు చేయడం వల్ల ఇప్పుడు మళ్ళా అందరు ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారు బాబు నిలవన్న ఫుడ్ తినమా కంట్రా ఎవరు చెప్పిన ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారు డోంట్ ఈజిటుల్స్ ఫ్రెష్ అవి కూడా మళ్ళా ప్రాసెస్ కాబట్టి ప్రతి ధర్మంలో ఏమొచ్చేసినాయి ఇప్పుడు నువ్వు కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తే తప్ప ఫ్రెష్ అన్న బిజినెస్ ఏనా కదా పూర్వం మన సనాతన ధర్మం భారతదేశంలో ఎలా ఉందమ్మా మరి ఇంట్లోనే పండి ఎవడన్నా వాళ్ళకి పల్లెటూరు వెళ్ళు కూరగాయలు కొంటాడా అమ్మేవాడు ఏడుసరు పల్లెటూరులో ఎందుకని ఎవడింటో వాడికి కొద్దిగా స్థలం ఉంటుంది ఆ స్థలంలోనే వాడికి కావాల్సిన కాయగూరలు పండించుకుంటాడు వాడు ఆ పూటకు అప్పుడే స్పాట్ లోకి వస్తాడు అప్పుడే వండుకుంటాడు అప్పుడే తింటాడు వాడికి ఆరోగ్యం ఉండక ఎక్కడికి పోం చేసాం మల్టీప్లెక్స్ ఉండాలి అర్బనైజేషన్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి వాడి నదిలో ఈత పడడం స్విమ్మింగ్ పూల్లో ఈత పడ్డా చూడు ఏమైపోయాం ప్రతి చోట ఈ తమో ధర్మం డామినేట్ చేసాం అర్థమైందా ఎట్లా ప్రతి దానికి గుణ విశేషం అనమాట విశేషం అన్న ప్రతి చోట ఏమైంది ఇప్పుడు ఆ గుణధర్మం యొక్క విశేషం ఆహారంగా పరమానం నిన్న వాళ్ళు నవరాత్రులు కదా నవరాత్రుల సాధారణంగా ఏం పెడతారు ప్రసాదం పరమానం పరమానమే పరమానం పులిహార అంతా ఆహారంతో లిమిటెడ్ అన్నంతో రిలేటెడ్ అనమాట నథింగ్ ఎల్స్ ఓ రోజు పొలకం ఓ రోజు పొంగలి ఓ రోజు చక్ర ఓ రోజు పరమాన్నం ఇట్టా అన్నీ అవే మరి ఎందుకు ఎలా పెట్టారు కాదు గుణధర్మ విశేషం తెలుసుకోవాలని నువ్వు సత్వగుణం చేత మాత్రమే లిమిట్ వ్యవహారంలో సాత్వికంగా ఉండాలి అంతరంగంలో సాక్షిగా ఉండాలి కాబట్టి సాధన ఏమిటి ఇప్పుడు ఎవరికైనా ఏ దీక్ష అయినా వ్యవహారంలో సాత్వికంగా ఉండాలి అంతరంగంలో సాక్షిగా ఉండాలి కాబట్టి గుణత్రయ విభాగ యోగం మనకేం నేర్పుతోంది ఇప్పుడు రజోగుణ తమోగుణ వ్యవహారాన్ని నిరసించాలి సాత్విక వ్యవహారంతో సరిపెట్టుకోవాలి అంతరంగలో గుణాతీతంగా సాక్షిగా ఉండాలి కాబట్టి ప్రతిక్షణం మనం ఇప్పుడు దీన్ని పరిశీలించుకోవాలి అవుతా నిద్రపోయేటప్పుడు కూడా తమో చేరకుండా ఉండాలి గాఢ నిద్రావస్థను కూడా సత్వగుణంతో చేయగలిగే సమర్థతకు ఎదగాలి ఎదగాలవుతా మరి అదేగా నీ సాధన బలపడే కొద్దీ సాక్షిత్వం బలపడే కొద్దీ ఆనిద్దరు కూడా సాక్షిత్వంలో కలిసిపోతుంది అప్పుడెవరు నువ్వు అమృతమస్తు అమృతోపస్కరణమసి ఏ అమృతం నైవేద్యం చెప్పేటప్పుడు చెబుతున్నావు కదా ప్రసాదం అమృతమేనా గుణర్మానికి లోబడింది మృతం గుణాతీతం అమృతం మరి అమృత స్థితిని పొందాలా ఉంటారా అది ఆ ఆ వివాహ యోగం నేర్పించేటటువంటి లక్ష్యం బ్రాట్ ఫార్వర్డ్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎక్వైర్ మనకి రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి ఇంబైబ్డ్ నాలెడ్జ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఇంబైబ్డ్ నైంటీ పర్సెంట్ స్వభావం అంటున్నావు దాన్నే మనం ఎంతమైన టెన్ పర్సెంట్ ఎక్వైర్ సూపర్ఫిషియల్ చేంజెస్ అన్ని ఎక్వైర్డ్ లో ఉంటాయి అన్నమాట సాధన అంటే ఏమిటి ఇప్పుడు ఎక్వైర్డ్ నైంటీ పర్సెంట్ ఎక్వైర్డ్ నైంటీ పర్సెంట్కి వెళ్ళాలి ఎంబైపుడు టెన్ పర్సెంట్కి లిమిట్ చేయాలి వీలైతే వన్ పర్సెంట్ దాన్ని బట్టి నీ ఆత్మనిష్ట నిలబడుతుంది ఎవడైతే తాను జన్మత వచ్చిన స్వభావరీత్యా ఉన్నటువంటి వాటి అన్నింటినీ గెలవగలుగుతాడో అధిగమించగలుగుతాడో జీవభావం స్వభావరీత్యా వచ్చిందా లేదా జీవభావాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆత్మభావంగా మార్చేయాలి आत्मभाव एक्वैर्डनी मैं साधन दशल उन्ना अरे सहज स्थित आत्म भाव नई पर्संटे नई नई जीवभाव वन पर्स आ सत्य मन की तेजी मरको जीवभावे नई नई आत्म भाव वन पर्सेंट నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేసే కొద్దీ అంతర్ముఖ విచారణ అంతర్ముఖ సాధన ఆంతరిక వివేకం విజ్ఞానం విశేషం అటువైపు దిశగా పనిచేసావు అప్పుడేమైంది నీ ఓటే నువ్వు ఆత్మభావం వైపు ఓటేస్తే అదే బలపడింది జీవభావం వైపు ఓటేస్తే ఇక్కడే ఇప్పుడు ఇంతకీ మీరందరూ ఆడపిల్లలా ఈడపిల్లలా వాస్తవానికి మీరందరూ ఆడపిల్లలు ఈడ ఆడ అంటే అర్థం అదేనమాట అంటే ఇట అట దేవభావమా ఆత్మభావమా పుత్రుడు అనగా కూడా అర్థం అదే పున్నామ నరకమును లేకుండా చేసేవాడు ఎవడో వాడు పుత్రుడు పున్నామ నరకం అంటే పునః నామమును ధరించే నరకం ఏంటి మనము ఎప్పుడు పుడితే మళ్ళా పేరు పెడతారు నీకు పునః పునః పుడుతూ ఉంటే పునః పునః పేర్లు పెడుతూ ఉంటాడు సో మరలా పుట్టకుండా చేసేటటువంటి జ్ఞానాన్ని ఎవడు ఇవ్వగలుగుతాడో వాడు నీకు పుత్రుడు ఇప్పుడు మనమందరం పుత్రులే కన్నావా వాళ్ళెవరు జ్ఞానపుత్రులు ఔరసపుత్రులు మనం మనం కన్న వాళ్ళందరూ ఎవరిప్పుడు వీళ్ళందరూ అజ్ఞానపుత్రులు శరీరంతో వచ్చిన వాళ్ళు అన్నమాట జీవభావంతా వచ్చిన వాళ్ళు అన్నమాట లేదు అట్లనే అనుకుంటున్నావు యశో ఇప్పుడు ఆవిడ వసు దేవ దేవకి వసుదేవులు ఉన్నారు శ్రీకృష్ణుడికి జన్మనివ్వలే అవతార పురుషుడైనా తల్లికి పుట్టవలసింది కానీ ఆ రకమైన ఉత్తమ సంస్కారం కలిగి ఉండాలి ఉత్తమమైనటువంటి కర్మఫలాన్ని కలిగి ఉండాలి ఆదిశంకరుడికి తల్లి జన్మనివ్వలే భగవాన్ రమణకి జన్మనివ్వలే రామకృష్ణ పరవంశకి జన్మనివ్వలే ఈ ఈ భూమి మీద ఎంతో మంది మహానుభావులు నడియాడారు కదా అరవిందుడికి జన్మనివ్వలే చెప్పక పేర్లు తెలియని వాళ్ళు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు గజాన మహారాజ్ మెహర్ బాబా షిరిడి బాబా సత్యసాయి బాబా నువ్వు ఎన్ని పేర్లు చెప్పుకోవచ్చు అసలు బాబా జాన్ నారాయణ మహారాజ్ ఉపాసని మహారాజ్ తాజుద్దీన్ బాబా ఎంతమంది ఉన్నారో ఇట్లాగా తిప్పుకుంటూ పోతే దత్త పరంపరలో ఎంతో మంది ఉన్నారు అవధూతలు మరి వాళ్ళందరూ మరి శరీరధారలేగా మరి వాళ్ళందరూ వాళ్ళందరికీ జన్మనిచ్చిన ఇచ్చిన వాళ్ళు మహానుభావులు కదా ఎందుకనిట తల్లి తండ్రి యొక్క ఉత్తమ సంస్కారాన్ని పిల్లలు కూడా ఉత్తమమైన వాళ్ళు ఉత్తమ వంశం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఆ అరి సంస్కారం ఎలా తయారవుతుంది అభ్యాసం చేత తయారవుతుంది అర్థమైన ప్రపంచం ఉంది నువ్వు ఉన్నావు ప్రపంచం చేత నువ్వు ఆకర్షించబడుతున్నావా నువ్వే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నావా ప్రపంచం చేత నేను ఆకర్షించబడుతున్నాను ప్రాథమిక సత్యం ప్రత్యక్ష ప్రమాణం అని ఆసక్తి నాలో లేకపోతే ప్రపంచం అక్కడ ఉన్న నాకు కనపడిందే కనపడలేదుగా ఒక ఊళ్ళోకి వెళ్ళాడమ్మా ఒక భక్తుడు దేవాలయం ఎక్కడుందో వెతికాడు ఒక భోగి ఒక భోగి దేనికోసం వెతికాడు వాడి భోగం దేనితో ముడిపడి ఉంటే దాని వెతికాడు అంతేగా ఒకొక్క దిగ్గానే ఏమడుగుతాడు ఈ ఊళ్ళో మంచి భోజనం అక్కడ దొరుకుతుందండి అని అడుగుతాడు ఒకడు సినిమా హాల్ ఎక్కడ ఉందండి ఒకడు బార్ ఎక్కడుందండి ఒకడు ఇంకా వాడి వాడి యొక్క సంస్కార విశేష ఆసక్తులను బట్టి వాడి యొక్క వ్యవహార రీత్యా వాడి ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు అందరికీ ప్రపంచం ఒకటేగా కానీ ప్రపంచం నిన్న ఆకర్షిస్తుందా నువ్వు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నావు ఇప్పుడు ని స్వభావము ప్రపంచము స్వభావాన్ని బట్టే ప్రపంచం కాని దోషం ఎవరి మీద ఎంచుతున్నాడు మానవుడు ప్రపంచమే మీద ఎంచాడు నాలు కాళ్ళు దోషం ప్రపంచం ఇది అన్నాడు కానీ సత్యం ఏమిటి దోషం ఎవరు ఏంటి నీ ఆసక్తిని బట్టే ప్రపంచం ఉంటుంది కానీ ప్రపంచాన్ని బట్టి నీ ఆసక్తి ఉంటాను అవునా కాదా కాబట్టి ఈ రకమైనటువంటి విచారణ దృక్పథం కలిగి ప్రపంచం చేత ఏమైనా కాబట్టి బుద్ధి యొక్క సహజ ధర్మం ఏమిటి విచారం మనం బుద్ధి అంటున్నాం కానీ మనసు స్థితిలోనే ఉంటున్నాం కాబట్టి ఈ భేదాన్ని మనం స్పష్టంగా గ్రహించడం నేర్చుకోవాలి ఆ ఎప్పుడు మనసుగా ఉంటున్నావు ఎప్పుడు బుద్ధిగా ఉంటున్నావు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి చైతన్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్యమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే దశకి వచ్చేసినావు అప్పుడు సాక్ష్యం పోయి ఎప్పుడైతే తత్వగుణానికి ప్రాధాన్యత పోయి రజయ గుణ ధర్మానికి ప్రాధాన్యత వచ్చేసిందో అప్పుడు ప్రపంచం ప్రాధాన్యత వహించేది నువ్వు అప్రాధాన్యం అయిపోయావు సామాన్య ధర్మం పోయి విశేష ధర్మం వచ్చేస్తుంది కాబట్టి విశేష ధర్మం రాగానే అహం పని చేస్తుంది కదా అహం పని చేయగానే ఏమవుతావు ఇక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుపోవడం మొదలు పెట్ట అన్నిటికీ నేను నేను నేను నేను అంటూ అదేను ప్రధానమో అప్రధానమో ఏ నేను అని ఉచారణ చేయగలిగే శక్తి ఉండవు లేనప్పుడు బుద్ధి దశలో ఉండవుగా మరి అప్పుడు ప్రధానంగా అప్రధానం అయిపోలే భాగత్యాగా ఆ తేడా అన్ని మారిపోలే అప్పుడు లక్ష్యం పోలే ఎప్పుడు ఎప్పుడు విచారణ చేస్తావు కొండ పగలేసినాక విచారణ చేస్తావు అప్పుడే ప్రయోజనం ఏముంది అర్థమైతే కాబట్టి గుణత్రయ విచారణ ఎప్పుడు చేయాలి ముందే చెయ్యచ్చు దాన్ని ముందే గుర్తుపట్టాలి ముందుగానే విరమించాలి రమిస్తే విరమిస్తేనేమో సాక్షిగా ఉంటావు రమిస్తేనేమో ఏ గుణం వస్తే ఆ గుణంతో పాటు కొట్టుకోవాలి విరమించిన ఎలా ఉన్నాడు సాక్షిగా ఏం చేయాలి బుద్ధి స్థానంలో ఉండి నేను కర్తను కాదు నేను ఈశ్వరు ఈశ్వరుడే కర్త అనే నిష్కామ కర్మను ఆశ్రయించాలి బుద్ధిలో ఉన్నప్పుడు కూడా నేను కర్తను అని అంటున్నావుగా నేను కర్తను అన్నప్పుడు అప్పుడు కూడా అహం వస్తుందిగా మరి ఉండాలంటే ఏం చేయాలి నీ స్థానంలో ఈశ్వరుడు పెట్టాలి ఈ పిల్లవాడిని ఎవరు పెంచి పెద్దగా చేశారు ఈ పిల్లవాడిని పెంచి ఎవరు పెద్ద చేశారు నేనే చేశాను అయిపోయా ఈశ్వర అనుగ్రహం వల్ల జరిగింది ఈశ్వరుడే కర్త సర్వ సృష్టికి కానీ ప్రతి ఒక్కరు ఏం నేనే కష్టపడి కన్నాను నేనే కష్టపడి పెంచాను నేనే కష్టపడి పెద్దది చేశాను నేనే కష్టపడి చదివించాను వాడిని అంత అయ్యేటట్టు పాతిక లక్షలు ఖర్చు పెట్టి వాడిని చదివిస్తే కదా వాడు అంత అయ్యింది అటు నాడాలేదా మరి ఈశ్వరుడు చేసిన సృష్టి ముందు చూస్తే మనం చేసిన పని ఎంత మరి మరి మరి దానికే మనం విశేష భావాన్ని పొందుతున్నాము లేదా మరి ఆ విశేష భావం వల్ల అహం రావడలే మరి ఆ అహం వల్ల దేవభావం బలపట్టాల గుణత్రయాలకు లొంగిపోవటం మరి ఈ వల్ల పునః పునః జనన మరణ చక్రంలో పడుతూనే ఉన్నావు మరి మానవ జన్మ ఎత్తిన ప్రయోజనం సిద్ధించలేదుగా కాబట్టి నీకు ప్రతిక్షణం ఇది తోచాలన్నమాట నేను జన్మ ఎత్తిన ప్రయోజనం పోయింది అప్పుడు తాత్కాలికంగా వచ్చిన నష్టాన్ని చూడవ శాశ్వత నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటావు ఏది కరెక్ట్ ఇప్పుడు విషయంలో విషయంలో ఏముంది తాత్కాలిక సుఖం శాశ్వత దుఃఖం ఎందుకని జన మరణ చక్రంలో పడేస్తుంది అదే విచారణ చేసావు ఓర్పు పట్టావు నీ కర్తృత్వాన్ని వదిలేసుకున్నావు ప్రయత్నం పూర్వకంగా వదిలేసుకున్నావు నిష్మ నిష్కామకర్మని ఆచరించావు నిరహంకారంగా ఉన్నావు అప్పుడేమయ్యా శాశ్వత సుఖం శాశ్వత సుఖం తాత్కాలిక దుఃఖం అంటామైనా ఒకటి చెప్తాను ని విను నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది మొట్టమొదటి నువ్వు నిర్ణయం నా జీవిత లక్ష్యం పదహారు అంశాలు వేసుకుని తిని పడుకోవడమేనండి అన్నాడు అనుకోండి ఇప్పుడు వాడికి ఏం చెప్తాం చెప్పలేం కాదు నేనేదన్నా జీవితంలో ముక్తి మోక్షం జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నానండి అన్నవాడికేగా ఇవన్నీ కాబట్టి నీ జీవిత లక్ష్యం జ్ఞానము ముక్తి మోక్షం అయినప్పుడు మాత్రమే వీటి వల్ల ఏమైనా ప్రయోజనం అంతేనా కాదు కాబట్టి లక్ష్యాన్ని మొట్టమొదటి స్థిరంగా పట్టుకోకపోయినట్లయితే నువ్వు దీంట్లో ప్రయాణం చేయగలవా కాబట్టి ఎవరికైతే లక్ష్య శుద్ధి ఉందో వాడికే లక్ష్య సిద్ధి కూడా సాధ్యం అంతేనా కాదు కాబట్టి సాధన ఎవడు చేయగలుగుతున్నాడు లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడు మాత్రమే సాధన చేయగలుగుతాడు వస్తుత నీవు ఆత్మస్వరూపుడుగా కదా కొత్తగానే ఏమైనా తెచ్చావాదు కేవలం భాగత్యాగ నిర్ణయం చేయడం సరిగా చేయకపోవడం వల్ల సరిగా చేయడం ఎలాగో నేర్పుతున్నావు మరిప్పుడు నువ్వు ఆత్మస్థితిలో లేవా చైతన్యం యొక్క లక్షణాలు ఇందాక ఏమని చెప్పాము ఆ తటా ఉన్నదిలోనూ ఉన్నది ఉన్నది సాక్షిగా ఉన్నది మరి ఇప్పుడు అది కాకుండా అసలు ఇంద్రియాలు పనిచేయగలవా ఇంద్రియాలకి స్వయంగా శక్తి ఎక్కడి నుంచి ఉంది అసలు చైతన్యం లేకుండా సూర్యుడే లేకపోతే సృష్టి ఎక్కడ ఉంది మరి చైతన్యం సూర్యుడి వంటిది కదా చెట్లకి శక్తి ఉంది భూమికి శక్తి ఉంది గాలికి శక్తి ఉంది నీటికి శక్తి ఉంది నిప్పుకి శక్తి ఉంది అని భూమి మీద ఉన్న వాటికి ఇవన్నీ ఎవరి వల్ల ఏర్పడ్డాయి సూర్యుడి వల్ల ఏర్పడ్డాయి అట్లాగే నీ ఇంద్రియాలకు ఉన్నటువంటి బలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆత్మచైతన్యం వల్లనే లభించింది మరి దాన్ని పడుకుందామా వీటిని పడుకుందామా దాన్ని పట్టుకోవాలనే లక్ష్యం ఉన్న వాడికే సాధ్యమవుతుంది దాన్ని సాధించడం ఎందుకని అది ఎప్పుడు ఉందిగా బుద్ధి దశలో ఏంటి లేనిది సాధించాలని ఉంటాడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదండి డబ్బు బాగా సాధన చేసి సంపాదించానంట నా దగ్గర జ్ఞానం లేదండి బాగా సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించానంట నా దగ్గర సుఖం లేదండి బాగా సాధన చేసి సుఖాన్ని సంపాదించానంట ఆత్మనిష్ట అనేది లేనిది సంపాదించడం కాదు ఉన్నది తెలుసుకోవడం అందమైన ఆత్మ విచారణ వల్ల ఉన్నది తెలుసుకుంటావు అంతే ఒకసారి ఉన్నదాన్ని గుర్తుపడితే లేనిది లేఖనే పోలే నువ్వు మానవుడు అని గుర్తుపడ్డావమ్మా నువ్వు చీమ అది కాదు ఇది కాదు అని చెప్పాలా గుర్తుపట్టడమే లేట్ ఎప్పుడైనా ఆవేశానికి లొంగిన మనిషిని గుర్తు చేయాలంటే ఏమని గుర్తు చేస్తాం ఏ నువ్వు మనిషివేనా ఏటా చేయటం అంటున్నావు లేదా అనగా ఇప్పుడు ఏం గుర్తు చేశావు పశు ప్రవృత్తికి లోనయ్యాడు ఆవేశపడ్డాడు నువ్వు మనిషివేనా గుర్తు చేసావు చేయగానే ఏమైపోయింది ఇప్పుడు పశు ప్రవృత్తి తప్పుకుంది ఇప్పుడు కొత్త తీసుకొచ్చావేమన్నా అర్థమైంది ఇప్పుడు అట్లాగే గురువుగారు ఎప్పుడు భ్రమర కీటక న్యాయ పద్ధతిలో ఏ న్యాయ పద్ధతి భ్రమర కీటక న్యాయ పద్ధతి అంటే అర్థం ఏమిటి అంటే ఒరిజినల్ గా భ్రమరాలు పుట్టవు భ్రమరం పుట్టదు పురుగులు పుడతాయి ఆ పురుగులలో సరి అయినటువంటి దాన్ని ఎంపిక చేసి దానికి పరిపక్వతాస్థితి రాగానే దాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టి దాని చుట్టూ మట్టి పెడుతుంది మట్టి పెట్టి తన రెక్కలతోటి జమకారం చేస్తూ ఉంటుంది దానికి ఆ చిన్న చిల్లి దగ్గర ఈ పురుగు ఏం చేస్తుంది దాని సహజ లక్షణం బయటికి పారిపోవడంగా బయటికి ఆ చిన్న కణంలో నుంచి బయటికి పోవడానికి ట్రై చేస్తుంది ట్రై చేసినప్పటిల్లా ఈ భ్రమరానికి ఒక ముళ్ళు ఉంటుంది ముందు తనని తాను కాపాడుకోవడానికి ఆ ముక్కుతో పొడుస్తుంది మళ్ళా జంకారం చేస్తుంటాం క్రమేపీ ఆ శబ్దానికి అలవాటు ఆ నాదానికి అలవాటు పుడుతుంది పడి పడి పడి పడి పడి ఆ నాద ప్రభావం చేత పురుగు కాస్త భ్రమణం అయిపోతుంది రెక్కలు వచ్చేస్తాయి దానికి లోపల ఆ పైట పెట్టిన మట్టి గుడిను బదులు కొడుకు వచ్చేస్తుంది అది కూడా భ్రమణం ఇదే భ్రామరీ శక్తి ఈ భ్రమర కీటక న్యాయ పద్ధతిలో గురువు ఎప్పుడూ ఈ ఆత్మనిష్టలో ఉండి అందరికి ఆత్మనిష్టనే గుర్తు చేసే పనిలో ఉంటాడు తద్వారా ఏమయ్యాడు శిష్యుడు తనలో ఉన్న ఆత్మనిష్టని గుర్తిరిగాడు సత్యనేనులో మేల్కొన్నాడు అసత్య లేనిదిగా అయిపోయాడు ఏమన్నా తీసేశాడా కొత్త ధాన్యా తెచ్చాడా కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైనటువంటి వివేకంలో ఉత్తమమైన విజ్ఞానంతో నువ్వు వేల్కొన్నావు అప్పుడు అధమమైనటువంటి స్థితికి చేరిన పని చేయటం లేదుగా చేయడం తప్ప ఎవరు చెప్పారు కాబట్టి అక్కడ ఏమైంది నేను మానవుడు అనంగానే మానవుడుగా ఏమేం చెయ్యాలనే స్వభావ లక్షణాలని నీలో ఆ జ్ఞానం స్ఫురించినా లేదా లేదా కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడు అనంగానే స్థితిలో మేల్కోగానే నీలో కూడా ఏ లక్షణాలు స్ఫురిస్తాయి ఆ చైతన్యం యొక్క లక్షణాలని నీళ్ళు స్ఫురించడం మనకు నువ్వు ఒప్పుకోవడమే లేటంతే మూడవస్థలలో నేను చైతన్య స్వరూపుడు అనే పద్ధతిగా మూడు గుణాలకు లొంగకుండా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఏమైపోయావు సహజంగా సాక్షివి అంతేనా మరి సాక్షిగా ఉన్న ప్రతిదీ ఆధారంగా ఉండాలా వద్దా మరి అప్పుడు నాలుగు లక్షణాలు వచ్చేసేయిగా అంతటా ఉన్నావు అంతటా ఉన్నావు అన్నింట్లోనూ ఉన్నావు ఆధారంగా ఉన్నావు సాక్షిగా కూడా ఉన్నావు అదే ఎట్లా ఇట్లా నిరంతరాయంగా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నువ్వు నీ శరీర స్పృహల నుంచి బయటపడిపోవాలా ఇంద్రియాలు విషయాలు నిన్ను బాధించగలలేదుగా అప్పుడు జీవభావంతో కూడినటువంటివి ఏవి నీకు పనిచేయలేదుగా లేవా ఎప్పుడు ఉన్నాయి కానీ వాటి యొక్క ప్రభావం లేదు ఎల్లప్పుడూ విచారణ ప్రాథమిక దశల్లో సాధనంగా చేసినప్పుడు విచారణ చేసినప్పుడే ఉంటావు నిజ జీవితంలో విచారణను తెచ్చి ఆచరణలో పెట్టావు ఒకటేమైంది సాధన ప్రయోగ దశకు వచ్చింది ఆచరణలో నుంచి ఏం చేసావు మళ్ళా ఫలితాలను రాబట్టే అప్పుడు అనుభూతి ప్రమాణం వచ్చిందిగా ఆ అనుభూతి ప్రమాణాన్ని మరి ఆత్మనిష్టలో ఉండి చేస్తే అప్పుడు ఏమైంది అపరోక్షం అవ్వలే అప్పుడు ఆ శాస్త్రంలో చెప్పిన దానికి నా స్వానుభవ ప్రమాణానికి వేరీ వేసుకుంటే సరిపోలే ఎప్పుడైతే సరిపోయిందో అప్పుడు నువ్వు నువ్వేమైపోయావు అప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ నేనప్పుడు ఆత్మస్వరూపుణిగా ఇప్పుడు జండ మరణాలు లాగా ఉన్నాయా కాబట్టి జీవ శరీరంలోనే ముక్తుడై విడిపోయావు ఆ విడిపోవట ప్రభావం చేత ఏమయ్యారు విడిపోయిన ప్రభావం చేత ఇంకా మరలా